ే గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమంఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్టన్మన్మో సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ్యమాం गुरु अस्मदाचार्यपर्यतापरंपरा ओं भद्रं कर्णे भीश्रुण याम देवा भद्रम पश्येम्षत्रा स्थिर सुगुंसि यशेम देशयुस्ति वृद्धश्रवा స్తినూ విశ్వవేదాస్తినస్తా అరిష్టమీ వస్తినో బృహస్పతి ఓ శాంతిశాంతింజీ గర్గం డే చక్రపాణి కుంఛతి గర్గం చేస్తాను ఏడున్నరకి ప్రధానమైనది మళ్ళీ మర్చిపోకుండా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను ఏడున్నరకి బస్సు బయలుదేరుతుంది కింద వేస్తారు మీకు అందరికీ నాయకులు ఆయన మిమ్మల్ని తీసుకు వెళతారు అక్కడికి లోతుకుంట దాటిన తర్వాత అక్కడ భిక్షా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడ దిగబెడతారు కాబట్టి కిందకు వెళ్ళగానే బస్సుకి మీరు వ్యవస్థ చేస్తారు जीवं कल्पयते जीवं ततो भावान जीव कल पूर्व तथो भाथग्विधा बाह्यात्मका यहाम गोप्रतिदनम వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిస్కవరీ వన్ ఆఫ్ ది కాదు ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ అదేమంటే లోకంలో మానవుడు ప్రతివాడు కూడా నేను నా బయట జగత్తు రెండు ఉన్నాయి ఈ జగత్తులో అనేకం ఉన్నాయి ఇక్కడ నేను లోపల మళ్ళీ అనేకములే అనేకం ఇక్కడ ఉన్నాయి లోపల ఏమున్నాయి దేము ఇ్రియాలు పర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మరొకటి మరొకటి ఇంకా ఒక లెక్కై ఉన్నాయి తర్వాత ఇమోషన్స్ ఈ రకంగా బుద్ధి ఇంటలెక్ట్ అహంకారం పాపం పుణ్యం మరొకటి మరొకటి ఇన్ని ఉన్నాయి లోపల ఈ అధ్యా లోపలున్న భావములు భావములు అంటే పదార్థములు థింగ్స్ మరి ఐడియాస్ ఉంటాయి కదా ఇమోషన్స్ భావాల విషయములు వాటిమా అవి మెంటల్ థింగ్స్ వాటిని కూడా బా పదార్థములుగానే చెప్తారు ఇప్పుడు ఘటము అంటే అది ఘటానికినూ ఒక ఇమోషన్కి తేడా అయి ఉంది ఇమోషన్ ఈజ్ ఎ మెంటల్ థింగ్ ఘటము కూడా మెంటల్ థింగే ఫిజికల్ థింగ్లో అనిపిస్తుంది బయట ఉన్నట్టు అనిపిస్తుంది వాటెవర్ కాబట్టి బాహ్యములైన భావములు ఆధ్యాత్మికములైన భావములు ఇవన్నీ అనేకముగా మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి అయితే దీంట్లో రహస్యం ఏంటంటే ఈ లోపల అనేకంగా అనుభవానికి వచ్చేది భావములు బయట అనేకముగా అనుభవానికి వచ్చే భావములు ఈ విభాగము ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషను ఇదంతా సత్యమే అనుకుని వీడు బతుకుతూ ఉంటారు ఇదంతా సత్యం అనుకుంటుంది అలా అనిపిస్తుంది అయితే ఇదంతా సత్యం అనిపించడానికి పూర్వంలో ఏముందంటే దేహాధ్యాసము దేహమే ఇప్పుడు ఇది లోపల బయట అనే విభాగం అనుభవంలో ఉంది లోపల బయట అనే విభాగం ఎక్కడి నుంచి వచ్చింది దేహము నేననుకోబట్టి వచ్చింది దేహము నేను అనుకోలేదనుకోండి నేను జగత్తునంతనే తెలుసుకునే చిన్మయుడను ఆ జగత్తుతో పాటుగా దేహాన్ని కూడా తెలుసుకుంటూ ఉండే చిన్మయుడను అన్నప్పుడు ఏమవుతుంది మొత్తం యూనివర్స్ అంతా ఎలా అయితే ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఉంటుందో ఏ హేంద్రియ మనస్సులు కూడా బాహ్యంగానే ఉండిపోతాయి ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ అయిపోతాయి చి నేను లేదా ఏ చైతన్యంలో ప్రకాశించి ఇది ఏది కూడా చైతన్యం కంటే భిన్నంగా దానికి సత్తా ఉనికి లేనే లేదు కనుక ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ది బాడీ మైండ్ ఈజ్ ఇంటర్నల్ బట్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై సెల్ఫ్ అది సర్వాత్మభావం ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై సెల్ఫ్ నేనే సహ అహమే వేదం సర్వం అది సర్వాత్మభావం లేకపోతే నేను ఇది ఏదీ కాదు దేహేంద్రియ మనస్సులతో సహా నేను ఏదీ కాదు అది వివేకం కాబట్టి నేదర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇంక్లూడింగ్ ది బాడీ మైండ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నల్ ఇంక్లూడింగ్ ది ఎంటైర్ యూనివర్స్ అలా తెలుసుకోకుండా వీడు ఏం చేస్తాడు దేహంతో మమేకం అవుతాడు దేహంతో మమేకమయ్యి దేహము నేనని ఎప్పుడైతే అంటాడో లోపల బయట అనే విభాగం నిర్మ విభాగం నిర్మాణం అవుతుంది కాబట్టి అసలు ముందు ఈ నే దేహంతో నిన్ను మమేకం అవ్వమని ఎవరు చెప్పాడు నేను దేహము కాను అని తెలుసుకో తెలుసుకుంటే ఇప్పుడు లోపల బయట ఆ విభాగం ఏమవుతుంది పోతుంది అవుతుంది కాబట్టి ఆ ఒక విభాగము అనుభవానికి రావటానికి మూలంలో ఒక మిస్టేక్ ఉంటుంది మిస్టేక్ను బట్టే విభాగం అంతా అనుభవానికి వస్తుంది నేను మీకు దృష్టాంతం చెప్తాను నేను రోజు అలా వెళ్తుంటే నాకు కనపడుతుంది పెద్ద బోర్డు కనపడుతుంది ఆ బోర్డు ఏమైనా న్యూమరాలజీ స్పెషలిస్ట్ మిస్టర్ సోన్సో ఆ కూడా నాకు గుర్తులేదు పెద్ద బోర్డు అతను అంటాడు ఆల్ प्रॉब्लम्स కెన్ బి సాల్విడ్ న్యూమరాలజీ న్యూమరాల ఇంగ్లీష్ లో పెడతాడు బోద్ అంటే ఏంటి ఈ పిచ్చి చదువుకునే వాళ్ళోన ఉందను నాకు అర్థం అవుతందా లేదా ఇంగ్లీష్ లో పెడతాడు బోద్ సోనాలి సిగంద్ర బోద్ స్టేషన్ దగ్గర ఆ కాబట్టి ఈ అజ్ఞానం చదువుకునే వాడికి ఇప్పుడు జ్ఞానం అనుకోలా అజ్ఞానం అనుకోలా ఆ ఎవరు బోదే అన్నట్టు అంటే ఆల్ प्रॉब्लम्स కెన్ బి సాల్విడ్ బై న్యూమరాలజీ మా చిన్నప్పుడు కొంతమంది న్యూమరాలజిస్ట్ కనపడేవారు వాళ్ళు చేయి చూసి నీకు ఆయుష్య రేఖ బాగుంది ఆల్ అంతా కూడా ఎంపెరికల్ ఇది ఆయుష్య రేఖ ఇది భార్య రేఖ ఇది కొడుకు రేఖ ఇదేమో డబ్బు రేఖ ఇది విదేశానికి వెళ్ళే రేఖ విదేశానికి వెళ్ళే రేఖ ఏమిటి ఒకప్పుడు విదేశం ఉంటే ఏమిటో తెలియనప్పుడు విదేశానికి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి ఉంటుంది ఒకప్పుడు పురాణిక్ జాగ్రఫీ ఎలా ఉంటుందంటే సర్టన్ లెవెల్స్లో నాట్ ఎవరివేర్ ఇన్ సర్టన్ పురాణిక్ అకౌంట్స్ సమ్ సిల్లీ అకౌంట్స్ ఉంటాయి వాటిల్లో జాగ్రఫీ ఏమిటంటే కందుకూరు వీరేశంతులు గారు రాశారు వీడి జాగ్రఫీలో సముద్రంతో భూమి ఆకరు ఇంకా సముద్రాన్ని ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు అది వాడి జాగ్రఫీ అప్పుడు విదేశంలోనే మాట్లాడలేదుగా ఈ మధ్యలో కొంత జాగ్రఫికల్ నాలెడ్జ్ పెరగడం బట్టి విదేశంలోనే మాట వచ్చింది సడన్గా విదేశ రేఖ ఎక్కడి నుంచి వచ్చింది నీకు సో ఈ విధంగా ఈ రేఖ ఇది ఆ రేఖది ఈ రేఖలు మన భవిష్యత్తును తెలుపుతాయి అంటే ఏంటి ఫిజికల్ థింగ్ ఈజ్ ఎ ప్యూర్ ఫిజికల్ థింగ్ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయితే ఈ రేఖ నాకు బాగోలేదు ఈ రేఖ ఉంది ఉందని కూడా దానికి ఒక ఉపమానం చెప్తారు ఈ రేఖ తో నాతో అనుకోండి రేఖ బాగానే ఉంది కానీ ఇక్కడ కట్ ఉందండి ఇలా నివ్వరు నన్ను నేను టెల్ యూ ది ట్రూత్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ దిస్ వాజ్ ఎ స్మాల్ ట్రిక్ ఇన్ మై హార్ట్ ఒక శల్యంగా ఉండే రేఖ బాగుంది కట్ మూలంగానే మనకి బ్యాడ్ లక్ వచ్చింది ప్రతివాడు తనకి బ్యాడ్ లక్ అనే బాధపడతాడు ప్రతివాడు బ్యాడ్ లక్కే బ్యాడ్ లక్ లేనివాడే వాళ్ళు ఎందుకని ప్రతివాడు ఆశా ఆశాపరుడు కనుక మీకు ఎప్పుడైతే తృష్ణ ఉన్నదో మీ గుడ్లక్ ఉంటుందా బ్యాడ్ లక్ ఉంటుందా బ్యాడ్ లక్కే ఉంటుంది ఎందుకంటే ఎంత వచ్చినా మీకు సరిపడదు బ్యాడ్ లక్ ఉంటుంది బ్యాడ్ లక్కి కారణం ఏమిటి ఈ రేఖ ఈ రకంగా జీవం కల్పయతే పూర్వం ముందు నిన్ను నీవు రాంగ్గా కల్పించుకుంటున్నావు నీ గురించి నీవు కల్పించుకున్న భావజాలం అంతా కూడా తప్పే నేమన్న పాఠంతో ఉన్నాను ఒక మనిషి తన గురించి ఎంత ఏ లెవెల్ వరకు ఎంత ఎక్స్టెన్సివ్గా తప్పుగా తెలుసుకుంటాడు ఆ తప్పుగా తెలుసుకున్నదంతా కూడా కేవలము హియర్సే కేవలము హియర్సే తప్ప వీడు తన గురించి అనుకునేది ఏది వీడికి స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నది రూపాయిలో నయా పైసంత లేదు మనిషి జీవితంలో మీరు ఆలోచించుకోండి నేను పుట్టాను అది ఏమిటది ఫలానా డేట్ను పుట్టాను వీళ్ళు ఫలానా నా వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు సిబ్లింగ్స్ నేను ఫలానా కులం నేను ఫలానా మతం ఇదంతా ఏమిటండి ఇది వాట్ ఈజ్ ఆల్ దిస్ ఇది వీడు ఇన్వెస్టిగేట్ చేసి వాట్ యా మై కోహం అని విశ్లేషణ చేసి విచారం చేసి తెలుసుకున్నదాన్ని ఏమన్నా ఒక ఒక న్యాయ పైస ఉంటుందో మీరు కోహం విచారణ చేస్తే మీకేం తెలుస్తుంది అహం సచ్చితం తెలుస్తుంది అంతగా ఇంక మించి ఏమీ తెలీదు ఇంకేమీ తెలిసేందుకు వీలు మిగిలిన సర్వము వీడు వీళ్ళు చెప్తే విన్నది వాళ్ళు చెప్తే విన్నది ఇతరులు చెప్పిన మాటని తన గురించి అంత ఎక్స్టెన్సివ్గా అంత లోతుగా వీడు విశ్వసించాడే ఇంత అంధవిశ్వాసంలో వీడు ఉంటే వీడికి ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటారు చోట కాబట్టి జీవం కల్పయతే పూర్వం మనిషి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి సందేహం లేదు ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడు ఏమనుకుంటాడంటే అక్కడి నుంచో బయట నుంచి వచ్చాయి అనుకుంటాడు రకరకాలుగా అనుకుంటాడు ఆ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వీడు తన స్వరూపం విషయంలో పెద్ద తప్పిదాన్ని చేసి కూర్చున్నాడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం విషయంలో పెద్ద అపరాధాన్ని చేయబట్టి ఆ సమస్యలన్నీ వచ్చేవారు ఉదాహరణకి నేను చచ్చిపోతాను అని మరణ భయంతో బతుకుతాను ఆత్మస్వరూపము సత్ అఖండ సత్ కాలమునకు అతీతమైన సత్ ఐఎమ్ ది టైమ్లెస్ బీయింగ్ అని ఇప్పటికిప్పుడు తెలుసుకోవచ్చు ఆ సత్యాన్ని వీడు శా శాశ్వత కాలం బతకాలని వీడి కోరిక ఆ కోరిక అనవసరం ఎందుకంటే వీడు కాలమునకు అతీతమైన వినాశం లేని సత్ వీడు ఏది కావాలనుకుంటున్నాడో అది అయ్యి ఉన్నాడు తర్వాత వీడికి దుఃఖం ఉండకూడదు వీడి కోరికది వీడి స్వరూపంలో దుఃఖం లేనే లేదు తర్వాత వీడి యొక్క ఆనందము అఖండితమైన ఆనందం కావాలి వీడి స్వరూపము వీడు సర్వము తెలుసుకునే సర్వజ్ఞుడు కావాలి వీడి స్వరూపము సర్వజ్ఞమైన చైతన్యం సర్వమును ప్రకాశింపజేసే చైతన్యం అంటే మనిషి తాను ఏది అవ్వాలనుకుంటున్నాడో అది అయ్యే ఉన్నాడు కానీ తన స్వరూపాన్ని తప్పుగా తెలుసుకోవటం వల్ల తనపై తాను అనేకములైన రిస్ట్రిక్షన్స్ని ని డెఫినేషన్స్ని వీడు వేసేసుకోవటం మూలంగా తనపై తాను వేసేసుకోవటం మూలంగా తను ఏది కాదో అది తను అని తప్పుగా తెలుసుకుంటూ ఉన్న మూలంగా ఏది తను కావాలనుకుంటున్నాడో అది తాను అయ్యే ఉన్నాను అనే పరమసత్యాన్ని వంచితుదైపోయి వీడు సంసారంలో బంధింపబడి ఉన్నాడు కాబట్టి మనిషి దేహంతోటి తాదాత్మ్యాన్ని చెందడం ద్వారా తనను తాను దేశమునందు బంధించుకున్నాడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందడం ద్వారా తనను తాను కాలములో బంధించుకున్నాడు సో మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది కాలాన్ని విభాగం చేసుకుని నేను పుట్టాను ఇంకొకటి చచ్చిపోతాను అని ఆ స్పేస్ టైం రెస్ట్రిక్షన్లో తనను తాను ఇమూర్చుకుని స్పేస్ టైంలో తనను తాను బంధించుకుని వీడు అనేక సమస్యలు అనుభవిస్తూ ఉంటాడు వాల్యూమ్ ఆఫ్ ది బాడీ దేహం యొక్క బరువు తన బరువు అని దేహానికి ఉండేటువంటి లక్షణాలు తన లక్షణాలని దేహం నల్లగా ఉంటే నేను నల్లని వాడినని దేహం తెల్లగా ఉంటే తను తెల్లని వాడినని ఈ రకంగా వీడు ఆ దేహాన్ని పట్టుకుని మీరు ఎనిమిదో అధ్యాయం చామ్రోగ్యం చదివారు మీకు గుర్తుంటే తెలుస్తుంది దేహమే తాను దాన్ని ఆసు ఉపనిషత్ అని అంటారు అది అసురుల యొక్క ఉపనిషత్తు ఓ కొంతవరకు మనం అందరం కూడా అసూరులనే అని చెప్పక తప్పదు ఎంతవరకు అయితే దేహమే తాను అనుకుంటాడో దేహాధ్యాసతోటి దేహ ధర్మాధ్యాసతోటి దేహధర్మాలన్నీ తన ఆరోపించి కూర్చుంటాడో వాడు అసురోపనిషత్తులో ఉన్నాడని అర్థం మీరు ఆలోచించండి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో మనిషి చచ్చిపోతే ఆ దేహాన్ని పెట్టే పెట్టే ఆ పెట్టి దగ్గర నుంచి వీడు విల్లులో రాసుకుంటాడు నాకు మంచి ఖరీదైన ఓక్ ట్రీ నుంచి ఓక్కు వుడ్ నుంచి చేసినటువంటి విశాలమైన విశాలంగా ఉండాలి లోపల రెస్ట్రిక్ట్ అయిపోతుంది అంతే విశాలమైన పెట్టే నాకు కావాలి ఎందుకంటే పెట్టే విశాలంగా ఉండాలంటే ఖరీదు ఎక్కువ అవుతుంది అక్కడ ఖరీదు కష్టం నేడు వీడు పెట్టి వీడే ఆర్డర్ ఇచ్చుకుంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టెల్ని వీడికి ఇన్స్టాల్మెంట్ల మీద అమ్ముతారు వీడు ఉద్యోగంలో ఉండగానే వీడి పెట్టికి వీడిని ఇన్స్టాల్మెంట్ల మీద అమ్ముతారు వీడు వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఆ డైవెన్షన్స్ వీడు వెళ్ళక్కర్లేదు ఆ కేటలాగ్లో ఉంటుంది ఆ పెట్టెని ఆ పెట్టికి చుట్టూ ఇత్తడి బందీలు కావాలా సిల్వర్ బందీలు కావాలా గోల్డ్ బందీలు కావాలా మధ్యలో ఏదైనా డైమండ్ పెట్టమంటావా ఇవన్నీ కూడా వాడు ముందే సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న అటువంటి పెట్టు కొనుక్కుంటారు ఆరు వేల డాలర్లతో మొదలుపెట్టి పెట్టెలు మంచి ఖరీదైన పెట్టెలు ఉన్నాయి పెట్టు కొనుక్కోలేని వాళ్ళ కోసం పెట్టిన సప్లై చేస్తారు సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఏదో రకం పెట్టిన సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళ పాపం ఫ్రీగా కొన్ని పెట్టెలను సంపాదించి వాటిని కొనుక్కోలేని వాళ్ళ కోసం ఇస్తూ ఉంటారు సో వీడు చచ్చిపోయిన తర్వాత దేహానికి ఎంత వ్యవస్థ చేస్తారు దీనికి చచ్చిపోయిన తర్వాత దేహాన్ని చుట్టూ సమాధి కట్టి దానికి బొమ్మలు పెట్టి మరొకటి చేసి దానికి ఏమిటండి తేడా నాకు పూర్తి డీటెయిల్స్ గుర్తులేవు కానీ చాందోగ్యోపనిషత్తులో ఆ దేహాన్ని పట్టుకుని ఏం చేసినా అది ఆసు ఉపనిషత్తు అని చెప్పేసి దాన్ని మట్టికి సమర్పించేయడం మట్టికో నిప్పుకో నేళ్లకో ఈ మూడింట్లో మూడు భూతాలు ఉన్నాయి పృథివీ అప్పు తేజస్సు ఈ మూడింట్లో ఆ సందర్భాన్ని బట్టి అగ్నికో నేళ్లకో మట్టికో దాన్ని సమర్పించేసి చేతిలో కడిగేసుకుని ఓ మునక వేసేసి లేచ కరడం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు కానీ వీడు ఎంత అధ్యాస దేహం మీద పెట్టుకుని దేహధర్మాధ్యాస పెట్టుకుని ఉంటాడో చూడండి జీవం కల్పయతే పూర్వం ఆ జీవం కల్పయతే పూర్వం అనే ఒక్క మాట మీద ఆధారపడి మొత్తం కర్మకాండ ఉపాసనాకాండ మొత్తం ఎంటైర్ రిలిజియన్స్ అన్నీ కూడా నడిచిపోతూ ఉంటాయి దాని మీద కాబట్టి సో తను దేహం అనుకోబట్టి ఆ దేహధర్మాలన్నింటినీ తన మీద ఆరోపించుకోబట్టి తను మనస్సులో ఉండేటువంటి ఆ కాల ప్రవాహమును తన మీద ఆరోపించుకోబట్టి వీడు జీవితంలో అంతులేని సమస్యల వలయంలో చిక్కుకుని బాధపడుతూ ఉంటాడు ఈ సమస్యల వలయం అంతమయ్యేటప్పటికేముంది వీడు వణికి వీడిని వణికింపజేసేటువంటి మృత్యువు వీడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కేవలము దేహమేత అనుకోవడంతో ఇన్ని సమస్యలతోటి వీడు వస్తాడు తర్వాత ఎప్పుడు కూడా మీకు ఇంకో రహస్యం చెప్తా మీరు ఆలోచించండి నేను ఇలా నా నా ఉత్సాహంతో నేను చెప్తాను పఠించుకునేవాడు పఠించుకుంటే వాళ్ళు ఏం వాడు లేదు ఈ మానవ సమాజం ఇట్ గోస్ బై ఇట్స్ ఓన్ ఇట్స్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇట్స్ ఓన్ ఇమాజినేషన్స్ సో ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారు వచ్చి స్వామీజీ మీరు నిసర్గదత్త మహారాజ్ చదివేరా అని అడిగారు ఆ ఏదో చూశాను నేను అని చెప్పాను అబద్ధం చెప్పాను కదండి అభివృద్ధి అవలేదని అబద్ధంలాగా చెప్తామని చూసామని నాకు చాలా ఇష్టం అండి అంత చాలా సంతోషం నేను అనుకుంటున్నాను నిసర్గదత్త మహారాజు యొక్క బోధల్ని అర్థం చేసుకుని పాపం చాలా ఇష్టపడినటువంటి వ్యక్తిహాన్ని మనకి దొరికి వెళ్ళడా అని నేను సంతోషపడబోతున్నా అంటే వెంటనే వారు నాకు ఉపదేశం చేశారు అలాగా ఆయన గ్రంథాలను చదవడమే కాకుండా ఆయన బతికుండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకుని భాగ్యం కూడా కలిగిందా అని నేను అనుకోబోతుంటే వెంటనే అఫ్కోర్స్ జీవించి ఉండగా కాదు సమాధి అయిన తర్వాతనే ఉపదేశం చేశారని చెప్పారు అది వెన్న వెంటనే ఇలా పట్టుకుంటే బాగుండదు ఎదుర్కొన్నాను అని ఆయన లేదా ఆలమోహం వేసుకుని చూశాను ఎందుకంటే ఆ ఒక్క మాటతోటి ఆ మనిషి పలికిన ఆ ఒక్క వాక్యంతో ఒక విషయం నాకు తేట తెల్లం అయిపోయింది అది ఏంటంటే ఇదనికి నిసర్గదత్త మహారాజు ఒక బోధ ఒక అక్షరం ఒక కూడా అర్థం కాలేదు అని అర్థం అంత సింపుల్ అది అది తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి జనులు మేము చదివేమనుకుంటారు మేము విన్నా మేము వేదాంతం శ్రవణం చేసేమనుకుంటారు మేము వేదాంతం చదివేమనుకుంటారు అనుకుని కూడా ఒక అజ్ఞా అజ్ఞానమూలకమైనటువంటి ఊహాజనితమైన భావజాలంలో చిక్కుకుని బతుకుతూ ఉంటారు ఐటల్ ఇట్ ఈస్ లైక్ దాట్ వేదాంత శ్రవణం దాన్ని వేదాంత శ్రవణమే ఉంటుంది మనిషి బతికేటువంటి ఇమాజినేషన్స్ దాన్ని అది అలాగే ఉంటాయి ఆ కాల్పనిక ప్రపంచంలో అజ్ఞాన కల్పితమైన ప్రపంచంలో మనిషి జీవిస్తూ ఉంటాడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మనిషి ఎంతవరకు అయితే తన యొక్క అజ్ఞాన కల్పితమైన భావజాలాన్ని నిరాకరించడో అంతవరకు సమస్యల వలయం నుంచి బయటపడాడు సమస్యల వలయం నుంచి బయటపడేటువంటి ఒకే ఒక ఉపాయం ఏమిటంటే నువ్వు ఏ భ్రాంతులతోటి ఏ భ్రమలతోటి బతుకుంటున్నావో ఆ భ్రమలని నిరాకరించి సత్యం వైపు అడుగులు వేసి నువ్వు సమస్యల వలయం నుంచి బయటపడాలి ఆ భ్రమల్ని అలాగే ట్రీపెట్టుకుని వాటిని ఊరికే సూపర్ఫిషియల్గా మ్యానికులేట్ చేస్తూ అదే భ్రమలో బతుకుతో నేను సమస్యల వలయం నుంచి బయటపడాలి అని అపేక్ష చేస్తే అంత పొరపాటు అదే కానికోవట్లేదు మౌలికమైన అపరాధము అజ్ఞానం ఏదైతే కలదో దాంట్లో మొట్టమొదట ఎన్నదగినది జీవం కల్పయతే మొట్టమొదట మనిషి తను ఒక జీవుడను అని కల్పించుకుంటాడు ఈ శ్లోకం మనం భాష్య ఏమన్నా చదివేమో కొంతవరకు భాష్యం చదవాలి ఒకసారి అందాం అవతారిక బాహ్యాధ్యాత్మికాం భావానా ఇతరేతర నిమిత్తనైమిత్తికత కల్పనాయా మూలం ఇత్యతే అదే అవతారిక ఇప్పుడు బాహ్యములు ఆధ్యాత్మికములు భావాలు ఉన్నాయి బాహ్యములైన భావాలు మనస్సుని బట్టి ప్రాజెక్షన్స్గా ఉంటాయి ఏమంటే మనస్సులో ఉండే భావాలు బయట నుంచి లోపలికి సంస్కార రూపంగా వస్తాయి కాబట్టి వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇప్పుడు ఘటం ఉంది ఘట సంస్కారం లోపలు ఉంటే కానీ బయట ఘటాన్ని వీడు చూడలేడు ఏదో ఒకసారైనా ఎప్పుడో ఒకసారి ఘటాన్ని చూసి ఇది ఇది ఘటము అని తెలుసుకోకుండా లోపల ఘట సంస్కారం నిర్మాణం కాదు కాబట్టి బయట ఉన్నది లోపలికి వస్తూ ఉంటుంది లోపల ఉన్నది బయటకు వస్తూ ఉంటుంది కావండి కాబట్టి వాట్ ఈస్ ఇది లా వేదాంతంలో చెప్పే సత్యము దీన్నే క్వాంటమ్ మెకానిక్స్లో కూడా ఇలాగే చెప్తారు ఫిజిక్స్లో ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫిజిక్స్కి వెళ్తే మీకు వేదాంతానికి ఫిజిక్స్కి తేడా జరిగిపోతుంది ఇది నాకు బాగా దృఢంగా అనుభవానికి వచ్చింది ఇది ఎలా అనుభవానికి వచ్చిందంటే జార్జి సుదర్శన్ అని ఒక సజ్జనుడు ఒక ఆయన ఉన్నారు ఆయన భార్య పేరు శకుంతల ఆయన కేరళ క్రిస్టియన్ కానీ ఏ హిందువు కూడా అంత పవిత్రమైన హిందూ జీవనాన్ని గడపడు బొట్టు పెట్టుకుంటాడు దక్షిణామ దేవాలయానికి వచ్చి సాష్టాగ నమస్కారం చేస్తాడు నాలాంటి సాధువులు కనబడితే పాదానికి దండం పెడతాడు దక్షిణ ఇస్తాడు ఇవన్నీ ఉద్దయబాబు మాకు సిగ్ చేస్తోంది నేను నీకే దండం పెట్టించుకోవాలంటే వినిపించుకోకుండా చేస్తాడు ఆయన గార్జి సుదర్శనని మా ఆశ్రమానికి వచ్చి కోర్సులు ఎవరు చేస్తూ ఉంటాడు వీక్స్ కోర్స్ చేశాడు రామాయణం పాఠం చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన అన్నాడు రామాయణం మీద నాకు ఉన్నటువంటి కొన్ని భ్రమలన్నీ తొలగిపోయాయి రామాయణం అంటే ఒక కొత్త ఆనందం ఒకటి కొత్త రెస్పాన్స్ రెస్పెక్ట్ ఒకటి నాకు నాకు థ్యాంక్స్ చెప్పాడు ఆయన రామాయణం పాఠం లేదా వాట్ ఎవరు సో ఈ విధంగా ఆయనతోటి నేను మాట్లాడడాను ఎందుకంటే నాకంటే వయస్సులో పెద్దవాడు ఫిజిక్స్లో పెద్ద ప్రొఫెసరు చాలా ప్రఖ్యాతమైన నోబెల్ ఆరెట్గా ఆయన రికమెండ్ చేశారు త్రీ ఫోర్ టైమ్స్ సుదర్శన్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్రపోజ్ చేశాడు ఆ ఆ బేసిస్ మీద ఆయన నోబెల్ నోబెల్ ప్రైజ్కి హీ వాజ్ నామినేటెడ్ కానీ నామినేట్ చేసిన వాళ్ళందరికీ ఇవ్వరు కదండి వన్ ఆర్ టూ ఇయర్స్ వరుసగా నామినేట్ చేశారు ఆయనకి ఆయన కంటే కూడా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న అదర్ ప్రొఫెసర్స్ వచ్చింది కానీ ఈయనకి రాలేదు ఈజ్ వెల్ నోన్ యాజ్ ఎ నామినే నోబెల్ ప్రైజ్ నామినేటెడ్ ప్రొఫెసర్ నాకు బాగా కావాల్సిన మిత్రుడు నా పుస్తకాలన్నీ కూడా ఆయన చదువుతూ ఉంటారు వేదాంత పుస్తకాలు ఆయనతోటి నేను కొన్ని అవర్స్ చర్చించాను చర్చించినప్పుడు అల్లహ నేను అడుగుతూ ఉంటాను ఏమన్నా ఇప్పుడు మీరు చెప్పింది మీరు వేదాంతం చెప్తున్నారా క్వాంటాఫ్ ఫిజిక్స్ నుంచి చెప్తున్నారు ఫిజిక్స్ చెప్తున్నానండి అంత వేదాంతం నాకు ఇక్కడ నుంచి వచ్చిందనుకుంటాను ఆయన తోటి కొన్ని కొన్ని అవర్స్ ఇంతదా ఆయనది నేను కలిపి సెమినార్ కూడా చేశాం సైన్ వేదాంతా ఫిజిక్స్ అని ఓ సెమినార్లో నేను ఆయన కలిపి కంబైండ్ సెమినార్ అది ఫర్ డేస్ వాట్ ఎవర్ ఇదంతా కథందుకు చెప్తున్నానంటే ఒక్క పాయింట్ కోసం క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా ఇదే చెప్తాను ఆయన చెప్పిన మాట నేను పూర్తి వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ ఇన్సైడ్ అంటే ఇన్ కాన్షియస్నెస్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ వరల్డ్లో ఉన్నది ఇన్సైడ్ ఉన్నది ఈ విధంగా బాహ్యములు ఆధ్యాత్మికములలో బాహ్యం నిమిత్తం ఆధ్యాత్మిక నైమిత్తికం బాహ్యములో ఉండబట్టి లోపల సంస్కారం వచ్చింది ఆధ్యాత్మిక నిమిత్తం బాహ్యం నైమిత్తికం ఆ సంస్కారం ఉండబట్టి వీడు బాహ్యంలో చూశాడు వాట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్ ఉన్నదానికి హేతువు అవుట్ సైడ్ మీరు దర్శించేదానికి హేతువు ఇన్సైడ్ ఇది కల్పన మొత్తం దా కల్పన లేదని అనుకున్నారు సో బాహ్యములకు ఆధ్యా ఆధ్యాత్మికములు అయిన భావాలకి ఇతరేతర నైమిత్తిక నైమిత్తిక నిమిత్త నైమిత్తికత ఉన్నది బాహ్యం నిమిత్తం అయితే ఆధ్యాత్మిక నైమిత్తికము అంటే నిమిత్తం అంటే ఆ హేతువు నుంచి పుట్టిన దాన్ని నైమిత్తికము ఓకే ద కాజ్ అండ్ ఎఫెక్ట్ బాహ్యం కాజ్ అయితే ఇన్నర్ ఇస్ ది ఎఫెక్ట్ ఇన్నర్ కాజ్ అయితే ఔటర్ ఇస్ ది ఎఫెక్ట్ ఈ విధంగా ఈ నిత్య నైమి నిమిత్త నైమిత్తిక భావము బాహ్య ఆధ్యాత్మికాలకి పరస్పరముగా ఉంటుంది ఇదంతా కూడా ఒక కల్పన ముందు ఆధ్యాత్మికంలో ఒక పిచ్చి కల్పన చేసుకుని దాన్ని బాహ్యాన్ని చూస్తూ ఉంటాయి బాహ్యంలో ఏవో కల్ అవన్నీ సత్యమని భ్రమపడి ఆధ్యాత్మికల్లో సంస్కారాలని నింపుకుంటూ ఉంటాయి కాబట్టి ఇవి ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి అజ్ఞానంలో ఉన్నవాడికి మనం చెప్పిన వాడు వినిపించుకోవడదు వాడికి వరణ వాడిద వినిపించకూడదు అదేదో మన డ్యూటీ మనం చేస్తాం తప్పిస్తే వాడికి తోచదు వాడికంతా వాడికి తోచదు ఎవరి మహాత్ములు చెప్తే వినిపించుకోవడం శాస్త్రం చెప్తే మహాత్ములు అంటే ఎవడో వ్యక్తి చెప్పడం కాదుగా శాస్త్రం చెప్తూ ఉంటుందిగా వినిపించకూడదు జీవుడు జీవుడు పుట్టుక చావుల మీద లెక్కలేస్తూ ఉంటాడు అదే జీవము కల్పనికే పూర్వంగా తెలుసుకోదా అంటే తెలుసుకోడు తెలుసుకోడు అయితే మరి ఈ లెక్కలన్నీ ఎందుకు ఉన్నాయంటారు అంటాడు ఏముంది నీలాంటి జ అజ్ఞానులు వేయబట్టి ఉన్నాయి అంటే మరి ఆ మహర్షి కూడా అజ్ఞానేనా అంటాడు ఏదో మహర్షి పేరు చెప్పాడు ఇంకేం చెప్తాం ఒక ఆయన ఓ సూత్రం చెప్పాడు అది తప్పుగా ఉంది రైట్ ఏమిటో మనకు వెంటనే తెలియకపోవచ్చు కానీ తప్పని తెలుస్తూ ఉంటుంది అది తప్పండి అంటే అది ఏ ఎలా ఉందంటే అదే తప్పండి అది మీరు ఏదో తప్పు చెప్తున్నారు అంటే తప్పంటే ఆ పతంజలి మహర్షి తప్పు చెప్ప పతంజలి మహర్షి తప్పు చెప్పలేదయా నువ్వు తప్పు చెప్తున్నావు అంటే కాదు పతంజలి నేను యోగ సూత్రాల నుంచి తెచ్చానంటాడు సర్లేవాయా ఆ ప్రింట్ వేసిన తప్పు చేశాడో నువ్వు తప్పు చేసావో యు ఆర్ మేకింగ్ మిస్టేక్ ట్రై టు అండర్స్టాండ్ పతంజలి మహర్షి తప్పు చేసేది ఉంటాడేటి అయితే ద్వైతం పతంజలి ద్వైతం చెప్పాడు ఒప్పుకుంటావా పతంజలి ఈశ్వర పురుష విశేష అని చెప్పాడు ఈశ్వరుడు నువ్వో పురుషుడివి నీకంటే భిన్నంగా ఇంకో పురుషుడు ఈశ్వరుడు నువ్వో పెద్ద మనిషివి ఆయన ఇంకో పెద్ద పెద్ద మనిషి అని చెప్పాడు ఒప్పుకుంటావా పతంజలి చెప్పాడు చనకుడు చెప్పాడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ వీడు చెప్పాడు వాడు చెప్పాడు అని వీడు అంటున్నంతకాలం వీడికి సత్యం తెలియదు ఆత్మనాత్మన ముద్దరే వాడు చెప్పండి వీడు చెప్పాడు నువ్వు తెలుసుకున్నది ఏదో నీదవుతుంది కానీ ఇంకొకటి చెప్పేటంటే నీదెందుకైంది కాబట్టి ఈ విధంగా ఈ కల్పనలు చేసుకుంటూ పోతుంది ఈ బాహ్య ఆధ్యాత్మిక కల్పనలు వీటి మధ్య నుండే పరస్పర కార్యకారణ భావము ఇదంతా కూడా అజ్ఞానమే కదా అసలు దీనికంతకీ మూలంలో ఏముంది అని అడిగారు సమాధానం ఏముంది జీవం కల్పయతే పూర్వం అన్నట్టు ముందు జీవుణ్ణి కల్పించుకుంటాడు తనను తాను జీవుడుగా కల్పించుకుంటాడు ముందు ఫస్ట్ కల్పన నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అరే నేనంటే ఏమిట్రా ఈ దేహము ఈ మనస్సు ఈ దేహం ఉంది కాబట్టి వ్యాధి నాకే ఈ మనస్సు ఉంది కాబట్టి ఆధి నాకే వ్యాధికి డాక్టరు ఫిజీషియన్ను ఆధిక్య సైకాయాట్రిస్టు అమెరికాలో అయితే ఇక్కడైతే వ్యాధికి ఫిజిషియన్ను ఆదికి న్యూమరాలజిస్టు ఏదో ఎవరో పెట్టు అంతేగాని ఈ అధివ్యాధులకి మూలంలో దేహాభిమానము దేహము మమకారము అహంకారము మనస్సు నుండి ఉన్నాయి దాన్ని అడ్రస్ చేద్దాము అని తెలుసుకున్నాం దీని మీద ఈ కథలాగా నేను చెప్తుంటే అది తెమలదు కాబట్టి ఏదో గుర్తొచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటాను బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జీవం కల్పయితే పూర్వం ఎవడి జీవుడు ఎవరు భాష్యకారులు వస్తారు చూడండి జీవం హేతు ఫలాత్మకం అది అది జీవుడు అంటే ఫలాత్మకం ఇప్పుడు హేతు హేతు అంటే కర్మ కర్మ యొక్క ఫలం ఫలం వీడు కర్మ కర్మఫలం కర్మఫలం కర్మ కర్మ కర్మఫలం కర్మఫలం కర్మ అంతే నేను ఈ కర్మ చేశాను కాబట్టి ఈ కర్మఫలాన్ని పొందుతున్నాను ఈ దేహం ఏమిటి కర్మఫలం ఏ కర్మఫలము కీర్తన్ జన్మలో చేసిన కర్మల ఫలాంటి ఓకే ఇప్పుడు ఈ దేహం వచ్చింది కాబట్టి ఇప్పుడు కర్మలు మానేసేచ్చు కదా మానలేడు దేహం ఉంది కాబట్టి కర్మలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు కర్మలు చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ పోగుపడతాయి మళ్ళా మళ్ళీ బోగుపడి మళ్ళీ జన్మలో మళ్ళీ దేహాన్ని ఇస్తాయి కాబట్టి దేహము కర్మలను ఉత్పత్తి చేస్తుంది ఆ కర్మల యొక్క ఫలం రూపంగా మళ్ళీ ఇంకో దేహం పుడుతుంది కాబట్టి దేహము నిమిత్తము మరో దేహము నైమిత్తికము కావండి ఈ దేహము నైమిత్తికం ఇంతకు ముందు దేహంతో చేసిన కర్మలకి ఇది నైమిత్తికం ఇంతకు ముందు దేహంతో చేసిన కర్మలు కారణం ఈ దేహం కార్యం మళ్ళీ ఈ దేహం కారణం ఎందుకంటే మళ్ళీ జన్మ కర్మలు చేస్తున్నాడు కనుక నెక్స్ట్ దేహం కార్యం ఈ విధంగా వీడు ఏమిటంటే క్రితం జన్మలో ఏదో కొంత పుణ్యమో పాపము చేసుకుని ఈ జన్మలో ఈ దేహంతో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ పుణ్యమో పాపం చేసి ఇంకో జన్మ ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు విధిలో ముష్టివాడు వస్తే మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు ముష్టివేనున్నాడు అంటే ఆ వాడు అడిగాడు నేను ఒక జన్మకి దరిద్రుడి అన్నది నాకు తెలుస్తూనే ఉంది మూడు జన్మల దరిద్రుని ఎలా అయ్యానని వాడు అడిగాడు క్రితం జన్మలో నువ్వేం ధర్మం చేయలేదని నీ ముఖం చూస్తే తెలుస్తుంది కదా ఏదైనా దానం ధర్మం చేస్తుంటే ఈ దరిద్ర జన్మ వచ్చేది కాదు కాబట్టి క్రితంజన్మలో దాన ధర్మాలు లేవు గనుక క్రితంజన్మలో దరిద్రుడివి అది ఈ జన్మలో దరిద్రుడు ఎలాగే ఇప్పుడు కూడా దాన ధర్మాలు ఏం చేయవు కదా ఇప్పుడు ముష్టి ఎత్తుకోవడమే కానీ ఇచ్చిదే ఉండదు కదా కాబట్టి మళ్ళీ జన్మలో కూడా దరిద్రుడివి మూడు జన్మల దరిద్రుడికి ముష్టి అది హేతు ఫలాత్మకం వీడు మూడు జన్మల దరిద్రుడు వీడు క్రితం జన్మలో చేసిన పుణ్యపాపాలకి ఈ దేహం వచ్చింది మళ్ళీ ఇప్పుడు పుణ్యపాపాలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ జన్మొస్తుంది మూడు జన్మల దరిద్రుడు ఖాయం ఇలా నడుస్తుంది అదిగో అయితే వీడు ఈ హేతు అవ్వాలంటే కర్మ వీడికి ఎందుకుంది నేను కరెక్టను అనే అజ్ఞానాన్ని బట్టి వచ్చింది వీటికి ఫలం ఎందుకుంది నేను భోక్తను అనే అజ్ఞానాన్ని పెట్టి కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార నేను ఐ డోంట్ నో హౌ ఫార్ యు అగ్రీ విత్ మీ ఆర్ యువన్ సింపతైజ్ విత్ మీ నేను నాకు వచ్చిన కాంట్రడిక్షన్ ఎక్కడొచ్చిందంటే మేము వేదాంతం చెప్తున్నాం అనేవాళ్ళు మేము వేదాంతం చదువుకుంటున్నాం అనేవాళ్ళు కూడా ఈ కాంట్రడిక్షన్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోరు సార్ ఈ కాంట్రడిక్షన్ దీన్ని ఫేస్ చేసి యు ఫేస్ ఇట్ స్క్వేర్లీ వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్ వాట్ యామ్ ఐ నేను కర్తనా కానా నేను భోక్తనా కానా ఏ సెటించే వందే అర్ధ అదర్ సెటించే సార్ ఆత్మసాక్ష ఆత్మ సాక్షాత్కరము తర్వాత శుద్ధమయ్యా భగవద్గీత చదువుతున్నాము రెండో అధ్యాయం చదివాము ఏమి అర్థమైంది నేను కర్తనర్ అర్థమైందా నేను భోక్తనర్థమైందా లేకపోతే నేను అకర్తృ అభోక్తృ ఆత్మనర్థమైందా ఏమర్థమైంది నీకు నాయం హంతి నహన్యతే ఎశ్చైనం మన్యతే హతం ఉభోత విజానీత నాయం హంతి నహన్యతే ఏమర్థమైంది అది ఎన్నో శ్లోకం భగవద్గీత ఆయన ఉపదేశం మొదలుపెట్టిన ఐదో శ్లోకం ఆరో శ్లోకం వీడు ఏమంటాడు గీతలో ఏడు వందల శ్లోకాలున్నాయి అవన్నీ నేను చదివాను ఆయన పెద్ద కబుర్లు చెప్తాడు కదా ఏవిటి తెలుసుకున్నట్టు కాబట్టి ఇది ఎలా ఉందంటే కెమిస్ట్రీలో ఫస్ట్ పాఠం పీరియాడిక్ టేబుల్ ఉంటుంది వీడు ఆ పీరియాడిక్ టేబుల్ దాన్ని ఛాయిస్లో వదిలిపెట్టేస్తాయి అది వదిలిపెట్టేసి ఎందుకంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఒక్కటిసారి అబ్స్ట్రాక్ట్గా డిస్క్రిప్టివ్గా ఉంటుంది కఠినమేం లేదు డిస్క్రిప్టివ్గా ఉంటుంది అది ఒక్కటి ఛాయిస్లో వదిలిపెట్టేసి మిగతా చాప్టర్లన్నీ వల్లించేస్తాయి అలా ఉంది మన పాఠం ఆ భగవద్గీత సాంఖ్యం ఉంటుంది సరే అది ఒక్కటి మినహాయించేసి ఇంకా దున్నేయడం కొట్టుకుంటారు ఆ సాంఖ్యం అయిన తర్వాత ఆయన ఉన్నాడు ఆ థావా అని మొదలుపెట్టి అన్నాడు ఎలా నీకు నేను చెప్పింది నీకేం తెలిసినట్టు లేదు సరే కానీ లే పుట్టుక మరణము అనే దాంట్లోనే నేను ఉన్నానని అనుకుంటున్నామో పోనీ అలాగే రుకో అని అన్నాడు ఆ తర్వాత ఏమో నాలుగు మాటలు అన్నాడు ఆ నాలుగు మాటలని పట్టుకునే వీడు వీడు దాంట్లో ఫిక్స్ అయిపోతాట దానికి ముందున్న గీత అక్కర్లేదు దానికి తర్వాత ఉన్న గీత అక్కర్లేదు ఇలాగా ఏదో చేస్తూ ఉంటారు జనాలు కాబట్టి ఈ జనాలు కాంట్రడిక్షన్ అని అంత హ్యాపీగా ఎలాగా ఇది ఎలాగంటే ఓవైపు నుంచి ఇడ్లీ తినేస్తూ ఉంటాడు కాదు పచ్చడి వేసుకుని ఇంకోవైపు నుంచి స్వీట్ ఉంటాడు ఈ స్వీట్కి ఆ కారం కారానికి స్వీట్ స్వీట్కి కారం రెండు నో ప్రాబ్లం కాంట్రడిక్షన్ ఏమీ ఇష్యూ కాదు బుద్ధి ఎందుకు కూడా అదేవిధంగా కర్తృత్వ భోక్తృత్వంతో కూడిన అంశాలని ఎక్కడ ఒకటేసుకుంటాడు మళ్ళీ వేదాంతంలో అహం బ్రహ్మాస్మిని కూడా అది కూడా అలాగా కాంట్రడిక్షన్స్ని అలా మెయింటైన్ చేసుకున్నంతకాలం ఎవరికి జ్ఞానం ఉదయించదు కాంట్రడిక్షన్స్ కనపడగానే హావ్ ఈ కాంట్రడిక్షన్ నా జీవితంలో ఎందుకు వచ్చింది అని దాన్ని క్వశ్చన్ చేసుకున్నవాడే ప్రోగ్రెస్ అవ్వదంటాడు ఇదిగో ఆయన అంటున్నారు హేతు ఫలాత్మకం అహం కరోమీ మమ సుఖ దుఃఖే లక్షణం అది ఈ హేతు ఫలాత్మకం అంటే హేతురూపంగా ఎలా ఉంది కల్పన అహంకరోమి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటే కర్తని నేను వీడి కర్త ఎప్పుడవుతాడో తెలిసిన దేహము కర్మేంద్రియములు వాటితోటి ఐడెంటిఫికేషన్ లేకుండా వీడి కర్త కాడు దేహము కర్మేంద్రియాలు వీడే అయితే ఇంకా స్వర్గానికి ఎవరు వెళ్తాడు కాబట్టి దేహంతో కర్మేంద్రియాలతోటి ఐడెంటిఫై అయ్యే కర్త అవుతాడు కాబట్టి అహంకరోమి అనేప్పటికీ ఎప్పుడైతే కర్మ బంధంలో చిక్కుకున్నాడు అది హేతు ఈ నేను కర్తను అనే ఆ కర్తృత్వామిషం ముందు చూసారా అది వీడి యొక్క న్యూక్లియస్గా అయిపోతాడు వీడు పరిచ్ఛన్నం అయిపోతాడు ఈ బికమ్స్ ఎ న్యూక్లియస్ మహాకాశం ఘటాకాశం అయిపోయినట్టుగా ఆ ఘటనలో చిక్కుకుపోయింది ఆ మహాకాశం చిక్కుబడిపోయింది అన్నట్టుగా ది ఇన్ఫినిట్ గెట్స్ ఎంబెడెడ్ ఇన్ ది finite ఫైనట్లో చిక్కుకుపోతాడు అల్పంలో ఆ అల్పం ఏమిటి ఆ అల్పం ఏమైనా స్ట్రక్చర్ ఉందా లేదా ఉంది ఏమిటి ఆ అల్పం యొక్క స్ట్రక్చరు నేను కర్తని నేను భోక్తని అది అది ఆ అల్పం యొక్క స్ట్రక్చర్ దాంట్లో చిక్కుకుపోతాడు మమ సుఖదుఖే ఇతం లక్షణం అహం కరోమి అంటే నేను కర్తను మమ సుఖ దుఃఖే నావి నేను సుఖిని నేను దుఃఖిని అని అది భోక్తృ ఈ విధంగా చూడండి వెరీ ఫస్ట్ కల్పన ఎలా ఉంటుందంటే వెరీ ఫస్ట్ కల్పన మనిషి జీవితంలో ఫస్ట్ కల్పన ఎలా ఉంటుంది అహం సుఖీ ఏదైనా సుఖం వచ్చింది అనుకోండి అహం సుఖీ అని ఒక కల్పన చేసుకుంటాడు అహం సుఖీ కాదు మైండ్ అండ్ బాడీ ఆర్ కంఫర్టబుల్ నేను సాక్షిని సాక్షి సుఖీ కాడు దుఃఖీ కాడు కానీ ఆ జ్ఞానం వీడికి ఉండదు అహం సుఖీ అనే ఒక కల్పన వస్తుంది ఈ సుఖం నిలబడదు అని పోతుంది పోయిన తర్వాత కొంత న్యూట్రల్గా ఉంటాడు కొంత ఉదా ఉదాసీనంగా ఉంటాడు ఇంతట్లోకి వీడికి మెమొరీలో సుఖం యొక్క మెమరీ ఉంటుంది ఆ మెమొరీని బట్టి మళ్ళీ ఇంకో ఈవెంట్ వస్తుంది వస్తే ఆ మెమొరీ బేసిస్ మీద వీడు ఏమంటాడు అహం సుఖీ అనో అహం దుఃఖీ అనో అంటాడు ఒకవేళ మళ్ళీ అహం సుఖీ అనే అన్నాడు అనుకోండి ఆ మెమరీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఈవెంట్లో అహం దుఃఖీ అని అంటారు ఇమీడియట్ ఈవెంట్లో అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ వన్ ఆర్ టూ ఈవెంట్స్ తర్వాత ఆపోజిట్ వస్తుంది ఆ మెమరీకి ఆపోజిట్ వస్తుంది అహం దుఃఖీ అని అంటారు ఏమండి ఇప్పుడు ఒక పరీక్ష రిజల్ట్స్ వచ్చాయనుకోండి పరీక్ష రిజల్ట్స్ వస్తే యాభై మార్కుల్లో ప్యాస్ అయిన వాడు పెద్ద పార్టీ ఇస్తున్నాడు యాభై మార్కుల్లో ప్యాస్ అయ్యానని వాడు మహానందంగా తల్లిదండ్రులు కూడా వీడికి పార్టీ ఇచ్చుకుంటున్నాడు డెబ్బై మార్కుల్లో ప్యాస్ అయినవాడు ఏడుస్తున్నాడు నేను ఇన్ని పూజలు చేశాను అన్ని హోమాలు చేశాను ఎంత కష్టపడి చదివానో నా ప్రారంభం ఇలా కాలిపోయిందని ఏడుస్తున్నాడు ఎందుకంటారు అంటే ఈ మార్కుల్లో ప్యాస్ అయినవాడు వాడు వాళ్ళు ప్యాస్ అయితే వాడు ఫెయిల్ అవ్వాల్సిన వాడు ప్యాస్ అయితే చాలనుకున్నవాడు సెకండ్ క్లాస్ మార్కులతో ప్యాస్ వాడు పార్టీ ఇచ్చేస్తున్నాడు వీడు ఎనభై వస్తుందని ఆశ పెట్టుకున్నాడు కనుక డెబ్బై వచ్చిందని దుఃఖిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సుఖము దుఃఖము అనేది ఏ బేసిస్ మీద ఉంటుంది మెమొరీ అండ్ గ్రీడ్ దాని మీద ఉంటుంది లేకపోతే యాభై డెబ్భై మార్కులు దుఃఖం అయితే వాడు అసలు యాభై మార్కులు కూడా ఆత్మహత్య చేసుకోవాలి వాడు పార్టీ ఇవ్వడం ఏంటి అసలు రియల్స్ టు కను సూసైడ్ కానీ గివింగ్ ఎ పార్టీ కాబట్టి మెమరీ అండ్ గ్రీడ్ కలిసి ఈవెంట్స్ యొక్క సుఖ దుఃఖాత్మకతను నిర్ధారిస్తాయి సో అహంసుఖీ అని మొట్టమొదటి కల్పన ఎప్పుడైతే అహంసుఖీ అనే కల్పన ఉన్నదో దాన్ని అనుసరించి మరో కల్పన వస్తుంది ఏమని అహం దుఃఖీ ఈ సుఖము దుఃఖము ఇవి ఫల ఫల రూపాలు కదా దీనికి హేతు ఉండాలి సుఖానికి హేతువు పుణ్యం దుఃఖానికి హేతువు పాపం కాబట్టి అహం సుఖీ అహం దుఃఖీ అనే ప్రథమ కల్పనని అనుసరించి తోకలాగా ఇంకో రెండు కల్పనలు ఉంటాయి ఏమిటి ఆ కల్పనలు అహం పుణ్యాత్మ అహం పాపి అని రెండు కల్పనలు పక్కనే ఉంటాయి కాబట్టి మొట్టమొదటి చూడండి ఈ కల్పనల కల్పనల ప్రవాహం ఎలా వస్తుందో ఏమండి దాని తర్వాత కల్పన వస్తుంది నేను పుణ్యం చేశాను నేను పాపం చేశాను అని కల్పన కదా పుణ్యం చెయ్యాలి అంటే తను ఒక తనకు ఉన్న రాగాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి వాటిని అధిగమించి చేయాల్సిన కర్మని చేస్తే పుణ్యం వస్తుంది ఏమండి రాగద్వేషాలకి లొంగిపోయి కర్మను చేస్తే పాపం వస్తుంది ఏమండి ఇప్పుడు సూర్యోదయం అవుతుంది ఆ టైంలో నిద్రపోవాలని అనిపించింది అనుకోండి అది పాపము సూర్యోదయంలో నిద్రపోవడం పాపము ఒక వ్యవస్థ ఏమంటే సూర్యోదయంలో పడుకుంటే చాలా బాగుంటుందని ప్రతి వాడు సాధారణంగా అందరూ ఎవరుకుంటారంటే దట్ ఈస్ ది బెస్ట్ టైం టు స్లీప్ అని అనుకుంటారు కాబట్టి దాని ఏందో రాగా ఉంటుంది సూర్యోదయంలో లేపే అనుకోండి వాడు ఎంతైనా చికాకు పడతాయి నేను సంఘటన చూసాను ఏమన్నా లేవండి అయినా అవి లేపింది లేవండి అంటే ఆయన అనుకున్నాడు చాలా టైం అయిపోయింది అనుకున్నాడు వాట్ ఇస్ ది టైం అని అడిగాడు అంటే సేవన్ కమాన్ వాట్ నాన్ సెన్సర్ టాకింగ్ అని మళ్ళీ పడుతున్నాడు అలా ఎందుకంటే నార్మల్గా ఆయన ఎయిట్ థర్టీ నైన్ అయితేగా లేవడు ఈవిడ లేవంది అని ఆయన అనుకున్నాడు అయిపోయింది పావుతు తొమ్మిది అయిపోయింది కాబోలు అను అనుకుని భ్రమపడ్డాడు సో ఈ విధంగా సూర్యోదయ సమయంలో పడుకోవడం నందు రాగముంటుంది ద్వేషం ఉంటుంది రాగద్వేషాలకు అనుకూలంగా ప్రవర్తిస్తే పాపం వస్తుంది రాగద్వేషాలని కాకుండా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే పుణ్యం వస్తుంది ఇప్పుడు రెండో కల్పన ఏమిటి అహం పాపి అహం పుణ్యాత్మ ఇప్పుడు మూడో కల్పన వస్తుంది ఏమిటి నాకు రాగద్వేషములు గలవు అని మూడో కల్పన ఈ రెండో కల్పన నుంచి వచ్చింది ఏమంటే రాగద్వేషాలు అసలు ఎందుకు ఉండాలి అంటే నేను వేరే ఉన్నాను జగత్తు వేరే ఉన్నది బాహ్యము ఆధ్యాత్మికము ఈ ఆధ్యా బాహ్యము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికం అంటే దేహము మనస్సును బాహ్యం నుంచి దేహము మనస్సుకు అనుకూలమైన వాటి ఎందు రాగం ఉంటుంది బాహ్యం నుంచి దేహం మనస్సుకి ప్రతికూలమైన వాటి ఎందు ద్వేషం ఉంటుంది కాబట్టి రాగద్వేషాలు ఉన్నాయి అంటే బాహ్యము ఆధ్యాత్మికము విభాగం ఉంటుంది ఇప్పుడు సరిపడిందండి అక్కడ ఆ శ్లోకం మీకు నేను దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసి పెట్టాను మీరు ఏం గమనించారో ఏం లేదో కానీ జీవం కల్పయతే పూర్వం మొట్టమొదటి వీడు హేతుఫలాత్మకంగా కల్పించుకుంటాడు దాంట్లో ఫలకల్పనతో మొదలుపెట్టాడు అహం సుఖి అహం దుఃఖి అని కల్పిస్తాను తో భావాన్ పృథక్ విధాన్ తర్వాత భిన్న భిన్నములైన భావములు అవి ఆధ్యాత్మికములు బాహ్యములు ఆ కల్పన నుంచి ఈ కల్పన వచ్చింది క్రమం ఏంటంటే అహం సుఖి అహం దుఃఖి అనే జీవకల్పన ఆ జీవకల్పనకి మూలంలో అహం పాపి అహం పుణ్యాత్మ అనే కర్తృత్వ కల్పన దానికి మూలంలో రాగద్వేషములు నా వి అనే కల్పన వీడు అహం అసంగ ఆత్మ తెలుసుకోవడానికి బదులుగా నేను రాగద్వేషములు గలవాడను అని తెలుసుకుంటాడు దానిని బట్టి ఈ మూడు కల్పనల ప్రవాహంలో నెక్స్ట్ రాగద్వేషాలు వీడికి ఎందుకు ఉన్నాయి బాహ్యాలు ఆధ్యాత్మికాలు కల్పన వచ్చింది రాగద్వేష కల్పన నుంచి ఆగకల్పన వచ్చింది తెలిసిందండి వర వరస ఈ విధంగా కల్పించుకుంటూ పోతాడు ఈ ఇన్ అండ్ అవుట్ కల్పనకి మూలమేమిటి బాహ్య ఆధ్యాత్మిక దేహమే నేను దేహాధ్యాస కల్పన సో ఈ విధంగా ఎంత కల్పన ఉందో చూడండి ఏమం విమృశ్య సుధియ విరమంతి శబ్ద అని ఒక స్వామి చెప్పారు అలాగే ముండకోపనిషత్తుల తోటి వస్తుంది శబ్దబ్రహ్మాటి వర్తతే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని శబ్ద బ్రహ్మకే అతీతంగా గడుపుతాడు శబ్ద బ్రహ్మ అంటే కర్మకాండను బోధించే వేదభాగానికి శబ్ద బ్రహ్మ అని పేరు కర్మ వేదభాగం వేదం బోధిస్తుంది ఏమని ఈ కర్మ చేసుకో ఎందుకు ఈ ఫలం కోసం అంటే ఏమైనట్టు అక్కడికి నా ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండబట్టే కదా ఈ కర్మ ఈ ఫలము ఇంకా హేతు ఫలాత్మకత్వం వచ్చి పడింది ఎప్పుడైతే ఈ విధంగా విమర్శ చేసుకుని అసలు నేను పరిచ్ఛిన్న జీవుడనేనా అహం అంటే ఏమిటి అహం నేను కర్తనేనా నేను క్రియలను సాక్షిగా దర్శించే చిన్మయుడనా లేక కర్తనా ఎందుకంటే దీంట్లో ఉన్న క్రిటికల్ పాయింట్ ఏమిటంటే నేను తెలుసుకునే చిత్తును నేనైతే కర్తృత్వం ఉండడానికి వీలు లేదు ఎందుకంటే చైతన్యంలో కర్తృత్వం ఉండదు దీపానికి కర్తృత్వం ఉండదు దీపం ప్రకాశింపజేస్తుంది తప్ప యాక్షన్ ఏమి ఉండదు దీపంలో ఇట్ షైన్స్ దట్స్ ఆల్ ఇట్ డజంట్ యాక్ట్ ఫ్యాన్ యాక్ట్ చేస్తుంది డజంట్ షైన్ దీపం షైన్స్ నాట్ యాక్ట్ కాబట్టి ఇప్పుడు నేను దీపంలాగా తెలివిన ఫ్యాన్ లాగా తిరియనా అంటే ఇట్ డిపెండ్స్ వీడు దేహమే నేను అనుకుంటే ఫ్యాన్లాగా కర్తనై కూర్చుంటాడు అలా కాకుండా తెలుసుకునేవాడను నేను అని ఎప్పుడైతే అనుకుంటాడో అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో కర్తృత్వం లేదు అక్కడ కాబట్టి ఏమం విమృశ్య సుధీయ మంచి వివేక జ్ఞానం కలిగిన వారు దేహాధ్యాసను తిరస్కరించి చక్కగా ఆత్మస్వరూపాన్ని విమర్శించమర్శ చే విమృశ్య అంటే విచారం చేసి తెలుసుకుని విచారేణ జ్ఞాత్వా శబ్దాతు విరమంతి ఈ కర్మకా కర్మకాండ బోధించేటువంటి కర్మల నుండి ఉపాసనల నుండి దే బికమ్ ఫ్రీ టు దేగట్ అబ్జాల్వ్ అబ్జాల్వ్ అయిపోతారంట జ్ఞాన జ్ఞానకర్మ సన్యాసం జ్ఞానం చేత కర్మ సన్యాసం అయిపోతుందంట కర్తృత్వ భోక్తృత్వాలను త్యాగం చేసేస్తారు అలాగే శబ్దబ్రహ్మాతివర్త నేను కర్తని భోక్తని అయితే ఈ కర్మలో ఈ ఉపాసనలు నేను కర్తను భోక్తను కానీ కానీ కాబట్టి శబ్దబ్రహ్మ అతి వర్తతే వేదము యొక్క పరిధి ఏదైతే ఉంటుందో దానికి అతీతంగా వెళ్ళిపోతాడు అంతే ఇప్పుడు ఒక జీవుడు ఒక జీవుడు ఉన్నాడు ఈ జీవుడు ఇంద్రలోకాన్ని అపేక్షించి యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం చేస్తూ ఇంద్రలోకంలో వీడికి ఒక సీట్ అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు దేవతలు ఎందుకంటే వీడు హోమాలు అన్నీ ఆ ఆఫీసులో ఇచ్చాడు వాళ్ళు కూర్చుకున్నారు వీడికి పుణ్యం వచ్చేసింది ఇంద్రలోకంలో వీడు చచ్చిపోయిన వెంటనే ఎప్పుడు చచ్చిపోతాడో కూడా ఫిక్స్ అయి ఉంటుంది కదా అసలు చచ్చిపోయిన వెంటనే వీడికి ఒక సీట్ అక్కడ ఫిక్స్ చేసి పెట్టేశారు ఇంతట్లోకి ఇతను కంటిన్యూడ్ విమర్శను కంటిన్యూ చేశాడు కంటిన్యూ చేసేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఇప్పుడు ఇంద్రలోకం పరిధి దాటి తక్కుపోయాడు ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపుడు అయితే కూర్చున్నాడు ఇంకెక్కడికి వెళ్ళం లేదు రావడం లేదు అప్పుడు ఈ సీట్ ఏం చేయాలి ఎంసెట్ ప్యాస్ అయ్యాడండి ఎంసెట్ ప్యాస్ అయిన వాడికి నేను ఎంసెట్లో సీటుకు మంచి సీట్ వచ్చింది ర్యాంక్ వచ్చింది కానీ వాడికి ఐఐటి సీట్ వచ్చింది ఇప్పుడు ఎంసెట్ సీట్ ఖాళీ అయిపోతుంది శబ్ద బ్రహ్మ అతి మత్తతే నీకు కర్మకాండ ఉపాసనాకాండ ఎంతవరకు తీసుకెళ్లగలదో అంతకు అతీతమైనటువంటి బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు పరబ్రహ్మ మీరు ఇక దీంతో వాడికి పనేటి